SHO AP TV ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మనం గత కొన్ని లో జీవితం అంటే ఏంటి వ్యక్తి అంటే ఏంటి ఆ వ్యక్తి జీవితంలో బాగా సాధించాలంటే ఏం చేయాలి మనసు పరిపరి విధాలు పోతూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేయాలి అని అనేకమైనటువంటి కోరికలను పెట్టుకొని ఆందోళనలు పెంచుకోకుండా ఒకే లక్ష్యాన్ని ఒకే గమ్యాన్ని నిర్ణయించుకోవాలి అది ఇంకొకళ్ళ దగ్గర నుంచి కాపీ చేసి అనుసరించి ఉండకూడదు నీకు నువ్వు ఏ పని చేస్తే చాలా తృప్తి కలుగుతుంది అనేది ఆలోచించి ఆలోచించి గట్టిగా నిర్ణయం తీసుకో ఆ నిర్ణయం ప్రకారం ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం పనిచేసుకుంటూ వెళితే వనరులన్నీ అందుబాటులోకి వస్తాయి ఆలోచనంత దాని మీద కేంద్రీకరించబడతాయి ఫోకస్ అవుతాయి అని చెప్పుకున్నాము మనకు ఉన్నటువంటి వనరులు ఏమిటి అందుకు అనేటటువంటిది మేనేజ్మెంట్లో భాగం ఏ పని చేయాలనుకున్నా నీకున్నటువంటి రిసోర్సెస్ ఏమిటి అని అనుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలి అప్పుడే పోటీలో నిలబడగలం మార్కెట్లో అనేది వాళ్ళ మౌలికమైనటువంటి సిద్ధాంతం అలాగే నువ్వు ఒక ఆశయం సాధించాలని నిర్ణయించుకున్న తర్వాత నీకున్నటువంటి వనరులు ఏమిటి అని చెప్పుకుంటూ ఉంటే అందులో వనరుల్లో నీకున్నటువంటి ఒక అతి ఇంత దీని విలువ అని చెప్పలేనటువంటిది నీ శరీరం దీన్ని ఎట్లా సరిగా ఉపయోగించుకోవాలి అనే ముందుగా దీనికి ఉన్నటువంటి సామర్థ్యం పొటెన్షియల్ ఏమిటి అని ఒకసారి ఆలోచించుకుంటూ ఒక్కొక్క అవయవాన్ని గురించి చెప్పుకున్నాం మెదడు గురించి కొంతవరకు చెప్పుకున్నాం ఇప్పుడు మెదడులో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి అది ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే దీనికి మెదడులో ఇది తలలో అతి సురక్షితమైన ప్రాంతంలో గట్టి ఎముకల మధ్య ఒక ట్రంక్ పెట్టిలో పెట్టుకున్నట్టుగా భగవంతునిచ్చిన హెల్మెట్ లాంటి హెల్మెట్లో చిన్న చిన్న దెబ్బ తగిలినా కానీ ఆ ఎముకపు విరుగుతుంది కానీ మెదడుకేవి కాకుండా ఉండేలాగా నిర్మించబడి ఉంటుంది దాంట్లో మెత్తటి పదార్థం ఉంటుందన్నమాట ఎముకలు అవి ఏమి రక్తనాళాలు నాడులు ఇవన్నీ ఉంటాయి వీటిలో కొన్ని వ్యవస్థలుగా ఉంటుంది ఇది మొత్తం మెదడంతా ఉంటే ఒకే ఏదైనా హాని జరిగితే మొత్తం విభాగాలన్నీ పొడైపోకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట విడివిడిగా మనం చూస్తూ ఉన్నాం కళ్ళ ద్వారా దాని నుంచి వెళ్ళేటటువంటి సమాచారం ఒక చోట పదిలిపరిచి ఉంటుంది రంగు ఏమిటి ఆకారం ఎంత ఉంది అది కదులుతుందా స్థిరంగా ఉందా ఇటువంటి అన్ని చూపుకు సంబంధించినటువంటి అన్ని చేసేటటువంటి కన్ను ద్వారా సరఫరా నాడులు మెదడుకెళ్తాయి ఇంకొక విభాగంలో ముక్కు వాసన ఎట్లా ఉంది చెడు వాసన మంచి వాసన ఎంత ఘాటుగా ఉంది అని హెచ్చరించేటటువంటి ముక్కు ద్వారా ఉన్నటువంటి సమాచారం వెళ్ళేటటువంటి భాగం ఒకటి అలాగే నోరు నాలుక రుచులు చెవులు శబ్దాన్ని వినటం ఆసక్తికరమైనటువంటి శబ్దాలు భయంకరమైనటువంటి శబ్దాలు కానీ అవన్నీ కూడా తెలుసుకోవటం చెవులు దాని పరికరాలు ప్రతిదానికి తర్వాత చర్మం చర్మం తల నుంచి బొటన వేలు వరకు కూడా ఒక సురక్షితమైనటువంటి తోలు పెట్టెలో లెదర్ సూట్ కేస్లో ప్యాక్ చేసి పెట్టినట్టుగా పెట్టి ఉంటుంది అక్కడ ఇవన్నీ అలా ఉంటూనే ఎక్కడికక్కడ ఆ భాగాల్లో రక్షణ కల్పించేలాగా నిర్మాణం ఉంటుంది శరీర నిర్మాణం చెవి దగ్గర వెనక్కున్న పక్కన ఉన్నటువంటి చెవి తమ్మెలు ఈ చెవు అంతా అవసరం లేదు అసలు ఒక బెజ్జం పెడితే సరిపోద్ది కానీ ఆ వచ్చేటటువంటి ధను ధ్వనులు ధ్వని తరంగాలు వెనక్కిపోకుండా ఆకర్షించడానికి ఒక అడ్డంలాగా చెవులు ఉంటాయి అవి ఆ నిర్మాణం ప్రతిదీ కూడా అలా పెట్టి దాంట్లో ఒక రంధ్రం ద్వారా వెళ్ళటం బయట చెవు ఇది శబ్ద తరంగాల చెవులో ఆ మీద పడటం పొరకి స్పందించి ఆ స్పందనల్ని నాడీ మండలం ద్వారా మెదడుకెళ్తే మెదడు దాన్ని విశ్లేషించి చూసి ఇది ఒక చెక్క మీద కొట్టిన చప్పుడు ఇది ఒక రేకు మీద కొట్టిన చప్పుడు అని విశ్లేషించుకుంటూ ఉంటుంది సో ఇలా అక్కడ దానికి సంబంధించినటువంటి ఏముకల కణాలు చర్మానికి సంబంధించిన చర్మ కణాలు కండరాల కణాలు ఇట్లా ఒక్కొక్క కణం ఒక్కొక్కటి ప్రత్యేకంగా ఉంటుంది దీనికి కన్ను ముఖ్యమైంది కన్ను ప్రతీ పది సెకండ్లకో పదిహేను సెకండ్లకో ఒకసారి అలా మూస్తూ ఉంటాం మనం వెంటనే మూసి తీస్తాం అలా అట్లా మూచి మూసి తీసినప్పుడు ఎండిపోకుండా తడి అవుతుందనమాట రెప్పలు ఇట్లా ఈ శరీరం మొత్తం కూడా ఉంటుంది ఈ మొత్తానికి సంబంధించిన కేంద్ర వ్యవస్థ మెదడు ఈ మెదడులో ఏ భాగానికి సంబంధించింది ఉందని చెప్పుకున్నాం ఇలాగే మెదడుకి చేసేటటువంటి ఆలోచనల్లో క్లిష్టమైనటువంటి ఆలోచనలు ఒక పెద్ద గుణకారం హెచ్చవేత ఇచ్చారనుకోండి అది చేయాలి వేసుకుంటాం మూడు వందల తొంభై ఇంటూ తొంభై అని దాన్ని ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా లెక్కేసుకోవాలి హెచ్చవేసుకోవాలి బాగరించాలి కూడాలి అనేటటువంటి చెప్తుంది ఒక భాగం ఒకటి అంచనా వేయటం ఒకటి సమస్య వస్తే దాన్ని ఎట్లా ఈ సమస్యని ఖచ్చితంగా స్పష్టంగా ఉంచుకోవాలి అట్లా కాకుండా ఏదోటి అస్పష్టంగా ఉంటే సమాధానం జరిగిరాదు నీ సమస్యని ముందు ఖచ్చితంగా ఒక వాక్యంలో రాసుకొని ఆ సమస్యకి ఉన్నటువంటి పరిష్కార మార్గాలు ఏమిటి అని ఒక పది పదిహేను రాసుకొని అప్పుడు వాటిల్లో ఏది మంచిదని విశ్లేషించి విమర్శించుకునే శక్తి కూడా మెదడుకుంది నీ ఆలోచన శక్తి ఇవంతా కూడా మెదడే ఒక యంత్రంగా వేరు వేరు సమాచారం తీసుకొని మెదడుకు అందిస్తూ ఉంటుంది దానికి అనుకూలంగా మనం పనిచేస్తూ ఉంటాయి శరీర భాగాలు రోడ్డు మీద వేగంగా నడుచుకుంటూ వెళ్తాం అనుకోండి ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కమ్మని సువాసన వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ ఆగి వాసన పీల్చుకుంటుందో అనిపిస్తుంది వెంటనే నీకు తెలుస్తుంది అనమాట ఇక్కడ ఎక్కడో గోరంటీ ఆకు చెట్టు ఉంది అది పూలు పూసి ఉంది ఆ వాసన అది అని నీకు ఇంత మునిపెప్పుడో తెలుసుకున్నటువంటి దాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది అలాగే కాఫీ హోటల్ ముందుగా వెళ్ళేటప్పుడు ఆ కాఫీ వాసన గుమగుమ వస్తూ నీ ముక్కు చెబుతుంది ఇక్కడ దగ్గరలో కూడా కాఫీ హోటల్ ఉంది అని అలాగే మసాలా పోటల్స్ ఇట్లాంటి ప్రతిదీ ఇవన్నీ కూడా నీ సెన్సరీ జ్ఞానేంద్రియాల్లో ద్వారా సేకరించబడి మెదడులో ఇది ఫలానా ఇది ఫలానా అనేటటువంటిది నమోదు చేసి ఉంటుంది అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రోగ నిరోధక వ్యవస్థ మొత్తం కూడా దాన్ని నియంత్రించేటటువంటి వ్యవస్థ మెదడులో ఉంది ఈ మెదడు నుంచి శరీర భాగాలకు వచ్చేటటువంటి నాడులు ఒక టెలిఫోన్ సిస్టమ్ లాగా అనమాట ఒక పెద్ద నరు ఈ నాడులన్నీ కలిపి కట్టకట్ట మెదడు మెడ దగ్గర వెనక్కి పక్క వెన్నెముక నుంచి చివరి వరకు దాంట్లో ఈ నాడుల వ్యవస్థ మొత్తం ప్రమాదం జరిగినప్పటికీ ఏమి కాకుండా ఉండటానికి వెన్ను పూస మధ్యలో ఒక గాడిలాగా ఉంటే ఆ గాడిలో గుండా వెళ్తాయి కేబుల్ వైర్స్ భూమిలో వేసి మనకి కేబుల్ వేసినట్లుగా మనకి భగవంతునిచ్చినటువంటి ఆ వ్యవస్థని పరిరక్షించడానికి అది ఒక పైప్ లాగ్ కాకుండా ముక్కలు ముక్కలు పెట్టి ఆ జాయింట్ వెన్ను వెన్ను పూసలు ద్వారా మళ్ళీ మనం వంగడానికి పని చేసుకోవడానికి అభ్యంతరం లేకుండా ఆ లోపల కేబుల్ అలా కాపాడుతూ ఉంటుందని నర్వస్ ఇష్టం సో ఇన్ని అద్భుతాలు కలిగినటువంటి ఇంత శక్తివంతమైనటువంటి మెదడు నీకున్నది దీన్ని ఉపయోగించుకోవటం తెలియాలి దీనికి మనిషి సాధారణ ఒక డెబ్భై కిలోలు మనిషికి బరువులో టూ పర్సెంట్ శాతం మాత్రమే ఉంటుంది మెదడు సుమారుగా అంటే డెబ్బై కిలోలు బరువు ఉన్నటువంటి మనిషికి బరువులో అంటే రెండు శాతం అంటే ఒక కిలో నాలుగు వందల గ్రాములు మాత్రమే బరువు ఉంటుంది మెదడు అయినప్పటికీ దానికి వచ్చేటటువంటి మన శరీరం తయారు శుద్ధి చేసేటటువంటి గుండె శుద్ధి చేసేటటువంటి రక్తంలో ఇరవై శాతం దాకా మెదడే ఖర్చు పెడతా ఉంటుంది అంత ఫాస్ట్గా దానికి బ్యాటరీస్ మన కంప్యూటర్లో సిస్టమ్కి అంత ఎనర్జీ కావాలి మిగతా శరీరం అంతా కూడా ఎనభై పర్సెంట్ తీసుకుంటే ఇది ఒక్కటే ఇరవై పర్సెంట్ తీసుకుంటుంది అలాగే శ్వాస వాతావరణంలో ప్రాణవాయువుని పీల్చుకుంటూ ఉంటే ఆ ప్రాణవాయువులో నుంచి వచ్చే దాన్ని అది కూడా ట్వంటీ ఆఫ్ మెదడుకే కావాలి కిలోకే సో అంత విలువైనటువంటిది ఈ మెదడు అనేటటువంటిది తర్వాత ఈ మెదడు గురించి చెప్పుకున్నాం ఇది ఆలోచన ఇంకొకటి ఈ మెదడులో మనకి ఆలోచనలు అనేదాన్ని కొంచెం గమనించాలి నీ తెలుసు మెదడు తెలుసు అన్నీ తెలుసు ఏదో ఆలోచనలు వస్తున్నాయి కానీ ఇక్కడ కొంచెం అంతర్దృష్టి పెట్టుకొని చేయాలి నువ్వు బజార్లో వెళ్తూ ఉన్నావు మీ ఫ్రెండ్ ఎవరో కనపడ్డాడు అతను మంచి వాచ్ పెట్టుకున్నాడు ఆ వాచ్ చాలా ఎంత అని అడిగితే చెప్పాడు నువ్వు భరించి కొనగలిగినటువంటి రేట్ నాలుగు వందలు అని చెప్పాడు అనగానే వెంటనే నీ మనసులో కోరిక కలుగుతుంది నువ్వు కూడా కొను బాగుంటుంది అంటాడు అనిపిస్తుంది లోపలి నుంచి మళ్ళీ నీ మనసులోనే లోపలి మరోవైపు నుంచి నాలుగు వందల రూపాయల అమ్మో నీవు చదువుకి చాలా ఖర్చు పెట్టాల్సినవి ఉన్నాయి కదా నాలుగు వందలు ఒక వాచికి పెడితే అట్లా ఒక వాచి నీకు ఉన్నది కదా సమాజం చెప్పడానికే వాచి అంటే నీకు అని వస్తుంది ఇది నిజమా కాదా అలాగే ఒక దొంగతనం చేద్దాం ఏముంది ఎవరు లేరు ఇక్కడ అక్కడ ఒక వస్తువు పడి ఉంది అది తీసుకొని వెళ్ళిపోదాం అనే ఆలోచన వస్తుంది వెంటనే అమ్మో ఎవరో మళ్ళీ వస్తారా వెనక్కి పోలీసులు కనుక చూస్తే నిర్మ మోపుతారు కష్టమవుతుంది పొరుగు పోద్ది అని రెండో పక్క నుంచి చెప్తూ ఇట్లా నీకు ఆలోచనలు మంచి చెడు రెండు కూడా నీ మెదళ్ళలో నుంచి వస్తూ ఉంటాయి దానికి నీ అంతరాత్మ చెప్పినట్టు వినమని మనకి చెప్తూ ఉంటారు నీ ఆలోచన వేరు అంతరాత్మ వేరు ఇట్లా విశ్లేషించి చూసుకో నీలో నువ్వు చర్చించుకోవడానికి రెండు రకాలైనటువంటి మనుషులు నీ శరీరంలోనే ఉన్నారేమో అనిపిస్తుంది అవును కదా అయితే ఇది ఎంతకే అంత ఎవరు ఈ మనిషి లోపల ఉన్నాడు ఎవడు అటు మంచి చెప్తుంటాడు ఇటు చెడు చెప్తుంటాడు ఈ రెండింటి మధ్యలో నిర్ణయం తీసుకుంటున్నావు నువ్వు మరి ఎంతమంది మనుషులు ఉన్నారు నీ బుర్రలో నీకెవరో వచ్చి భయపెట్టినట్టు ఒకసారి ఎప్పుడో భయపెట్టాడు అనుకో ఎవరో వచ్చి ఆ తర్వాత అట్లాంటి మనిషి దూరాన్ని నుంచి వెంటనే ఇతనే నిన్ను భయపెట్టిన మనిషిలాగా ఉన్నాడే అని గుర్తు చేస్తూ ఈ రికార్డెడ్ డేటా ఒక ఎన్ని టెర్రాబైట్స్ సరిపోద్దో తెలియదు పది పక్కన ఇరవై సున్నాలు పెడితే ఎన్ని యూనిట్స్ అన్ని యూనిట్స్ అందులో నిల్వ చేసుకోవడానికి వీలైనటువంటి శక్తి ఉంటుంది మెదడులో అయితే ఎంత మహా మేధావులు బాగా కృషి చేసినటువంటి వాళ్ళు కూడా ఆ శక్తిలో పదో వంతు మాత్రమే వాడుకుంటారు పది మహా అయితే పదిహేను శాతం వాడుకుంటారు ఇంకా ఎనభై శాతం రిజర్వ్గా ఉంటుంది అంత ఖాళీ ఉంటుంది మనం డేటా స్టోర్ చేసుకోవడానికి అట్లా ఉంటే ఈ మెదడులో పైన ఒక నీళ్ళల్లో మంచు ముక్కేసామనుకోండి ఎక్కువ భాగం నీళ్ళ లోపల మునిగి ఉంటుంది కొంత మాత్రం పైకి కనపడుతూ ఉంటుంది అట్లాగే ఈ మెదడులో కూడా తొంభై శాతం తొంభై మనకి కనపడదు పైకి అది ఏం చేస్తుందో తెలియదు అది చేసే పని మనకి తెలియదు కానీ పది మాత్రమే ఇప్పుడు చూస్తున్నాను నేను కొంత శక్తి వృధా అవుతుంది ఆలోచిస్తున్నాను మాట్లాడుతున్నాను అనే దానికి అదే మనకి పనిచేస్తుంది అనుకుంటాం కానీ దాని వెనక్కున్నటువంటి తొంభై శాతం మెదడు సబ్ కాన్షియస్ అంటారు కాన్షియస్ అంటేనే చైతన్యంగా చేతనంతో నేను ఇది చేసే పని ఇది మనకి తెలుస్తున్నటువంటిది కాన్షియస్నెస్ స్పృహతో ఉన్నటువంటిది అది పది శాతం అయితే సబ్ కాన్షియస్ అనేటటువంటి భాగంలో మనకి తెలియకుండానే లోపల పని జరుగుతూ ఉండేటటువంటిది తొంభై శాతం ఇందులో నిద్రపోయేటప్పుడు మిగతా శరీర అవయవాలకి గాలి పీల్చుకోవడానికి రక్త ప్రసరణకి ఎంత అవసరమో అంత మాత్రమే పనిచేస్తూ మామూలుగా ఉన్న కాలంలో పోలీసుల్లో చాలామందికి సెలవులు ఇచ్చేసి పండగ రోజు ఇటువంటి అప్పుడు మాత్రం ఎక్కువ ఫోర్స్ని ఉపయోగిస్తారు అట్లాగే ఎంత అవసరమో అంతవరకే ఉపయోగిస్తూ విశ్రాంతి పగలంతా పడినటువంటి శ్రమకి తీసుకున్నటువంటి కణాలు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా శరీరం చూస్తూ ఉంటుంది మెదడు నియంత్రిస్తూ ఉంటుంది అది ఎంత ఆటోమేటిక్గా ఉంటుందంటే దాని ప్లాన్ అద్భుతమైనటువంటిది ఒక పక్క ఎదురుగా పడుకున్నాం మనం రొమ్ము పైకి పెట్టి అప్పుడు రక్తం అంతా కూడా భూమి ఆకర్షణ వల్ల అడుగు భాగానికి వస్తుంది వీపు వైపుకి అది ఎక్కువసేపు కనుక అలా ఉంటే పైన వాటికి రక్తం తక్కువ అవుతుంది అందుకని నువ్వేమీ ఆటోమేటిక్గా అలారం పెడితే మోగినట్టుగా నలభై నిమిషాలు అవగానే ఒక పక్కకు పొరులుతాం అప్పుడు ఈ రక్త ప్రసరణ మళ్ళీ రెండవ భాగానికి వస్తుంది ఇట్లా ఏదైన ఒక చప్పుడైతే లేవటం కానీ నిద్రపోతూనే ఉంటాం ఇటువంటివి కూడా ఏదైనా చీమ కీటకంగాలు కానీ పురుగులు కానీ కుడితే వాటిని తీసేయటం కానీ ఇట్లా చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా అసలు శరీరంతో సంబంధం లేకుండా మనం కోరుకోకుండా జరిగే పనులు ఏంటంటే బయట వాతావరణాన్ని బట్టి శరీరంలో మార్పులు చేస్తుంది ఉష్ణోగ్రత సరిగ్గా ఉంచడానికి శరీర చర్మాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇట్లా చేసేటటువంటి అద్భుతమైనటువంటి యంత్రం నీ దగ్గర ఉంది దీని విలువ ఇంత చెప్పలేము ఒక చిన్న జోక్ చెప్పుకుందాం ఈ సందర్భంలో ఒక ముసలైన దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి పళ్ళు చూపించుకున్న తర్వాత జాగ్రత్తగా ఉంది తాతయ్య నీకు పళ్ళు కట్టాను జాగ్రత్తగా చూసుకో అన్నాడంట ఇంకెందుకు చూసుకోనయ్యా అప్పుడంటే ఊరికొచ్చిన పన్ను కాబట్టి పాడు చేసుకున్నా అశ్రద్ధ చేశా నువ్వు మూడు తీసుకున్నావు కదా ఈసారి ఎందుకు పాడుగు చేసుకుంటాను అన్నాడట అంటే దానికి మన శరీరం మనకు ఊరికొచ్చింది అనుకుంటాం దాన్ని కాపాడుకోవాలి వీళ్ళని అంతవరకు శ్రద్ధగా మన శరీరం మెదడు దీనికి సంబంధించినటువంటిది ఈ భాగం తర్వాత భాగంలో మనసులోని మన మనిషి ఈ మనిషిలో మనిషి ఏంటో చెప్పుకుందాం ఇవాళకి సెలవు